భా్యం భాష్యం ఒకసారి అనలేదేమో అనుకుంటున్నాను నేను భాష్యం కూడా అయిపోయిందా మహర్షీనా మహర్షీణాం భృగురహం మహర్షులలో భృగు మహర్షిని నేనే గిరాం వాచాం పదలక్షణా ఏకమక్షరం ఓం తారస్మి గిరా అంటే షష్ఠి బహువచనం గీరు అనే శబ్దం గిరామ్ అంటే వాక్కుల ఎందు వాక్కులలో షష్ఠి బహువచనం వాచ వాక్కులు అంటే ఏమిటి పదములు మనం మాట్లాడే వాక్యంలో అనేక పదాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ వాక్కు అంటే పదము అర్థం ఆ పదములలో ఒకే అక్షరము కలిగిన ఈ పదము ఓంకారము అనే పదము అది నేనే అవుతున్నాను అంటే ఈశ్వరుడు కంటితో చూసే రూపంగా మాత్రమే కాక చెవితో వినే శబ్దంగా కూడా ఈశ్వరుడే ఉంటాడు ఇప్పుడు కంటితో చూసి ఇదిగో ఈశ్వరుడు అని తెలుసుకున్నట్టే మీరు ఫోటో విగ్రహం చూస్తారో ఇదిగో ఈశ్వరుడు అని భావన చేస్తారు మరిగా అదేవిధంగా చెవితోటి వినింగ్ ఇంటే ఇస్తుంది కంటితో చూస్తే దాని పేరు ప్రత్యక్షం చెవితో వింటే కూడా ప్రత్యక్షమే కానీ లోకంలో కంటితో చూస్తే అది సంథింగ్ స్పెషల్ అని చెవితో వినేది అంత ఇంపార్టెంట్ కాదని అనుకుంటారు కానీ మరి మీరు కంటితో కంటికి కనపడే రూపము ఏ విధంగా ఈసుకో మాకు ప్రతీకయో అంటే సింబా సింబల్ సో సింబల్ అంటే తెలుస్తుంది కదా సింబల్ అంటే ఆ తత్వానికి ఇది సూచిస్తుంది సింబల్ అంటారు సో ఇప్పుడు పాస్పోర్ట్ ఫోటో చూస్తే ఓహో ఇలా ఉంటాడు ఆయన అని తెలుస్తుంది జగన్ పాస్పోర్ట్ ఫోటో ఆయనది కాదు అలాగే సింబల్ కొన్ని సింబల్స్ ఉంటాయి ఇప్పుడు రెడ్ లైట్ ఉందనుకోండి ఆగిపోవాలి అలా అలాగే అలాగే కానీ మీరందరూ ఆగిపోండి హో అని వచ్చి చెప్పాలి అలాగే రెడ్ లైట్కి అలాగే మీరు వెళ్ళచ్చు గ్రీన్ లైట్ అదేవిధంగా ఇప్పుడు మీరు ప్రపంచ చింతన వలన అన్నింటినీ మానివేసి ధ్యానం చేయండి అని చెప్పాలి అందుకోసమని అక్కడ ఆ విగ్రహం చేసి చూస్తున్నప్పుడు మీరు ప్రాపంచిక చింతనల్ అని మానివేసి ఈశ్వరుని ధ్యానం చేయాలి హో అని అర్థం నాకు సింబల్ సో అయితే సింబల్ ఎప్పుడు కంటికి కనపడేట్లాగానే ఉండాలని రూలేమైనా ఉందా ఇప్పుడు భోజనానికి టైం అయింది హో అని వెళ్ళకొట్టడం మూడు గంటలు కొడతాం అంటే భోజనానికి రండి కదా కాబట్టి సింబల్ శబ్దంగా కూడా ఉండొచ్చు సింబల్ రూపంగానే ఉన్న కళ అయితే తేడా ఏమిటంటే రూపంగా ఉన్న సింబల్ని ఊరేగించవచ్చు శబ్దం సింబల్ ఊరేగించడానికి వీలుండదు అండ్ పోనీ దాన్ని ఊరేగించచ్చు ఒకప్పుడు దాన్ని కూడా ఓమ్మని రికార్డు చేసి ఊరేగించవచ్చు వాటెవరా కాబట్టి నా పాయింట్ ఏమిటంటే కంటితో చూసే రూపము కంటికి కనపడే రూపము ఏ విధంగా ఈశ్వరునకు ప్రతీకగా పనిచేస్తుందో శబ్దము కూడా ఆ విధంగా ఈశ్వరులకు ప్రతీకగా పనిచేస్తుంది రెండింటికి తేడా ఏమీ లేదు అంచేతనే ఈ శబ్దాన్ని శబ్దావతారము అంటే ఈశ్వరుడు శబ్దమై అవతరించాడు శబ్దమై అవతరించూపమై అవతరించాడు రూపమై అవతరించేదంటే ఓ తల్లి కడుపున శిశువుగా పుట్టి పెరిగి పెద్దవాడే అవతరించేది అలాగే శబ్దరూపంగా శబ్దమై అవతరించారు ఓహో అలాగా ఇక ఆ శబ్దం ఎలా మీరు ఓంకారాన్ని భావనతో జపం మీ కంఠంలో మీ హృదయం నుండి మీ కంఠం ద్వారా ఈశ్వరుడు అవతరిస్తున్నాడు అని అర్థం విభూతి ఇక యజ్ఞానం జప యజ్ఞంస్ అందాము యజ్ఞానం జపయజ్ఞోస్ యజ్ఞములలో జపయజ్ఞమునే మనం చూసి ఉన్నాం భాష్య భాష్యం చదువుతున్నాము జపం ఎప్పుడు కూడా బాహ్యంగా ఆరంభం బయటికి దగ్గరగా ఆరంభం అవుతుంది తర్వాత అది ఫస్ట్ లెవెల్ ఓ అది ఫస్ట్ లెవెల్ అలాగా కొన్నిసార్లు కూడా అరవసార్లు వా తర్వాత సెకండ్ లెవెల్ ఇఫాంస్ చెప్పము అంటే యూ హ్యావ్ టువంటి ఇంటర్నలైజేషన్ సెకండ్ లెవెల్ అంటే అది అనమాట ఎక్స్టర్నల్ నుంచి ఇంటర్నల్ లోన్ తీసుకోవటం కానీ సెకండ్ లెవెల్ హయ్యర్ లెవెల్ అది హయ్యర్ లెవెల్ అంటే ఇంగ్లీషి గట్టిగా చెప్పడం కాదు ఇంటర్నలైజేషన్ సో అది ఎలాగా చదవలు తదుగుతాయి అని అలాగే తనలో తాను పెదవులు కదులుతాయి ఉపాంషుడు చెప్ప అంటే వాళ్ళ కంఠంలోకి వచ్చింది మన్నప్పుడు పెదవుల దగ్గర ఉన్నది కానీ ఇప్పుడు పెదవులు మాత్రమే కదిలినప్పుడు కంఠంలోకి వచ్చింది ఆ తర్వాత మనస్సుతో చేస్తే హృదయంలోకి వచ్చింది బయట నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి హృదయంలో ఓంకారాన్ని చెప్పచ్చు అది జప యజ్ఞము జపం యొక్క ప్రోగ్రెస్ కదా కదా కాబట్టి ఆ మీరు ఓంకారాన్ని జపం చేయాలి ఆ యజ్ఞము అన్ని యజ్ఞములన్నింటిలోకి గొప్పది నేను కొంచెం చెప్పాను ఒక హేతు నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను ఇక్కడ గుర్తుకొచ్చింది సడన్ మీరు చేసేటువంటి ద్రవ్య యజ్ఞాలు ఉంటాయి చూసారా ఏదో ఒక మేరకు కొంత దోషం ప్రవేశిస్తుంది మీరు వద్దనుకున్నా కొంత దోష ప్రవేశం ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే కొంత హింస ప్రవేశం యజ్ఞం అనేప్పటికీ ఉళ్ వాళ్ళందరినీ పోగేసి వాళ్ళందరినీ అక్కడ గుర్తుపెట్టి మీరు యజ్ఞం చేస్తున్నారనుకోండి కొన్ని దోషాలు కొంత హింసలు ఉంటాయి మీరు యజ్ఞం ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళెవడో సరిగ్గా పనికి సరిగ్గా అయిపోతే వాడిని చెడమలా తిట్టారనుకోండి వా గ్రూపమైన హింస అంతే కదండి తర్వాత ఎవరి మీద కోపంతో చేసుకున్నారనుకోండి పూర్వకాలం అలా కూడా ఉండేది అయితే అనుకోండి కోపంతో సైనాకత్వం గమని ఉత్సవాన్ని ఎవరి మీద ముత్తికా వేశారనుకోండి అది డిజిటల్ హింస మానసికంగా అదే వీడు పనిచేయడం వీడు వేస్ట్ అని ఎవరినైనా మీరు ద్వేషించారనుకోండి మానసికంగా అది మానసమైన హింస ఇది కాకుండా ఇంకా అనే హింసలు ఉండే అవకాశం ఉంది నిజానికి పది మందిని పోగేసి మీరు చేసేటువంటి కార్యక్రమంలో ఏవో చిన్న చిన్న దోషాలు ఏవో కొన్ని ప్రవేశిస్తాయి శ్రీకృష్ణుడు చోట గీతలో ఉన్నాడంటే సర్వారంభాహి దోషేన ధూమే నాగ్ని రివాత మీరు పుడకలు చేర్చి మంట పెడితే అవి ఎంతటి కొడిగా ఉన్న పుడకలైనా ఎంతో కొంత పొగ తప్పదు తడి అయితే మరీ ఎక్కువ పొగ వస్తుంది పొడివైతే తక్కువ పోగొస్తుంది కానీ పొగ ఉంటుంది అదేవిధంగా మీరు ఒక పెద్ద యజ్ఞం చేస్తే దాంట్లో ఎంతో కొంత హింస ఏదో ఒక దోషము మీరు ఊహించని దోషము దాంతో ప్రవేశిస్తారు తప్ప ఇప్పుడు రుత్విక్కులు పది మంది రుత్మిక్కులతో మీరు యజ్ఞం చేస్తున్నారు అనుకోండి ఈ అందరూ సక్రమంగా ఉండదు ఒక నియమం ఉంటుంది ఏంటంటే ఆ యజ్ఞంలో ఆ ఫలానా హిస్తులు పూర్తయ్యే వరకు ఈ రుత్తుకులు పలహారం ఏం చేయకూడదు అని కానీ వేళలో ఒకటి ఏం చేస్తాడంటే నాలుగో ఆరో ఈ తినేసి అలాగే కాబట్టి అటువంటి దోషాలు ఆ దోషము ఒదో ఒక్కో యజమానికి కూడా కలుగుతాయి రకమైన కాంప్రమైజ్ అయ్యాడము అంటే దోషం తర్వాత ఒకప్పుడు రుత్మికులు ఎక్కువ మంది ఉండి కాంపిటీషన్ ఉన్నప్పుడు కొంచెం బంధు ప్రీతికి పిలిచి మా భావనందం గుడి దోషం ఈ దోషాలు ఏమీ ఉండవు జపయజ్ఞంలో జపయజ్ఞంలో దోషాలు ఐకి దగ్గరగా అంటే మైకు పెట్టి అంటే ఎదర డిస్టర్బెన్స్ అంటే దోషం అది మరి ఇప్పుడు వాళ్ళు విద్యార్థులు పాఠం మీరు మైకు పెట్టి ఓం ఓం అని అలవి అది దోషం అవుతుంది కాబట్టి మీరు బిగరగా కూడా కాకుండా మీరు ఉపాంశులుగా అంటే లోపల ఇంకా మానసంగా జపం చేసేస్తే దాంట్లో అసలు దోషానికి తావులేదు ఇంకేతను అది శ్రేష్టమైన యజ్ఞము అని టీకాకారుడు రాశాడు ఆ హేతు మంచి తావరాణం స్థితిమతం హిమాలయ కదలకుండగా ఉండి వరములు అంటే కథలు ఎలా ఉన్నాయో అలాగే ఉండిపోతాయి అదే అంటే పర్వతములు పర్వతశ్రేణి తర్వాత శిఖరాలు వేరే మళ్ళా పర్వత శ్రేణి అటువంటి పర్వతశ్రేణులలో హిమాలయములు చాలా శ్రేష్టమైనవి అది మనం చూసాం ఇప్పుడు ఇండియా చూసుకోవాలి మేడం ఇండియాలో తూర్పు కనుమలు ఫస్ట్ పడమర పడమటి కనుమలు ఇవన్నీ పర్వతశ్రేణులు వింధ్య పర్వతములు శ్రేణి పర్వతములు ఆ రావళి పర్వతములు అంటూ ఇలాగా అనేక పర్వత శ్రేణులు ఉన్నాయి ఇండియాలో ఇండియా చూసుకోవాలి కెనేడియన్ రాఖీ ఆ యాల్స్ అని అలా అవన్నీ పట్టుదల ఎందుకంటే ఇది ఇండియాకి సంబంధించి చెప్తున్నాడు కదా ఐద భారతదేశానికి సంబంధించి చెప్తున్నాడు కాబట్టి అందుకోసం ఇండియాలో ఉంటాయి ఇక్కడ మెయిన్ గా కనుక ఇండియన్ పర్వత శ్రేణులు ఎన్నైతే ఉన్నాయో వాటి అన్నింటిలోకి హిమత్ పర్వత శ్రేణి గొప్పది విభూతి ఈశ్వరుని యొక్క విభూతి అలా కాదండి రాకేష్ లేకపోతే ఇతర పర్వత శ్రేణులు ప్రపంచంలో అన్నీ తీసుకున్నా కూడా ఇదే గొప్పది మీరు అన్నట్లయితే మంచిది అలా కూడా కావచ్చు ఇట్ కెన్ బి దస్ ఆల్సో హిమాలయాస్ ఆర్ లైక్ దాట్ సంథింగ్ వెరీ స్పెషల్ అబౌట్ హిమాలయా దాని పేరు కూడా ఎలా వచ్చిందంటే హిమస్య ఆలయ మంచు అధికంగా ఉంటున్నారు అని చెప్పడానికి ఆ పేరు తర్వాత శ్లోకం అశ్వత్థ సర్వృక్షాం కేర్షీణారద చంధర్వాణాం చిత్రరథ సిద్ధానా కపిలో ముని చెట్లు ఎన్నైతే ఉన్నాయో వాటన్నింటిలోకి అశ్వత్థ వృక్షము నేనే అని అంట అశ్వత్థ అంటే తెలుగులో రావి చెట్టు రావి ఈ సందేహ అంశం లేదు మరి ఏం చేస్తాం అనమాట రావి అశ్వత్ అంటే తర్వాత ఇంగ్లీష్ లో పీపల్ ట్రీ అని దీనికి బొటానికల్ నేమ్ మీకు కావాలనుకుంటే పైకట్ ఎఫ్ఐసిఈ అది ఆ ఫ్యామిలీ పైకస్ పర్టికులర్ చెట్టు పేరు రెల్జియోజాజియన్ రెల్జియో పైకస్ రెల్ జియోజా ఈ పైకస్ అదొక ఫ్యామిలీ చెట్ల యొక్క ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ గురించి మీకు ఒక ఐడియా రావడం చెప్తున్నాను మరీ చెట్టు కూడా ఆ ఫ్యామిలీకి చెందిందే మరి చెట్టుకి ఫైకస్ బెంగాల్ ఎంస్ట్రీస్ అని పేరు బెంగాల్ బెంగాల్ ఎంస్ట్రీస్ బెంగాల్లో ఉంది కదండి పెద్ద మర్రి చెట్టు ఆ పేరు అలాగే ఫేమస్ ఫైకస్ బెంగాల్ ఎంస్ట్రీస్ అలాగే ఈ దత్త సంప్రదాయంలో ఉదుంబర అని ఒక చెట్టు ఉంటుంది ఉదుంబర దానికి తెలుగులో ఏమంటారో నాకు తెలీదు కడిమి చెట్ట కడిమి మేడే ఓహో కడివేమో అనుకున్నాను కాదు కడిమి చెట్టు వేరు వచ్చిన సత్యనారాయణ గారు నెవల ఒకటి ఉంది కడిమి చెట్టు అని కదంబ అది కదంబ ఉన్నవాటి అనిలాగా కాబట్టి అది ఉదుంబర సంస్కృతంగా అది కూడా ఫైకస్ ఫ్యామిలీ సేమ్ ఫ్యామిలీ అది పెద్ద వృక్షం ఉంటుంది దానికి బహుశా పేరు నాకు గుర్తున్నంతలో ఫైకస్ గ్లోమీ రాట జిఎల్ఓ ఫైకస్ ఫ్యామిలీ ట్రీ పెద్ద పెద్ద ఫ్యామిలీని మందారి అయితే జామ చెట్టు అవి ఆ ఫ్యామిలీలో రావు ఎందుకంటే మహావృక్షాలు ఆ మహావృక్షములు వృక్షములలో మహావృక్షములు గొప్పదు మహావృక్షములన్నింటిలో మళ్ళీ మీరు సారాన్ని చూసినట్లయితే అశ్వత్థ వృక్షము అది శ్రేష్టమైనది అదిగో వృక్షములన్నింటిలో ఆ అశ్వత్ వృక్షము నేనే ఈ గురించి మీకు కొన్ని మంచి మంచి విషయాలు కొన్ని చెప్తాను దాని మహిమని ఆ ప్రకటించే విషయాలు నేను ఎక్కడో పోవేసి పెట్టాను అవన్నీ ఒకసారి మీ ముందు చెప్తాను ఈ అశ్వత్థ వృక్షాన్ని గురించి లిటరేచర్ చాలా ఉంది ఇక్కడ వేదల్లో మంత్రం ఉంది మరుకాంబో యశ్వత్ ఈ అశ్వత్థ వృక్షం ఏదైతే ఇది మరుత్ అంటే వాయువుల యొక్క తేజస్సును తన ఎందు కలిగి ఉన్నది అని ఒక మాట ఉన్నది వేదనలో మరుతాంబత్ ఊజ ఏదశ్వ అలాగే ఎదుర్వేద అలాగే మరోచోట మారుతోశ్వత్ అని ఉండేది ఈ అశ్వత్థ వృక్షం ఉన్నదే ఇది మారుతము మారుతము అంటే మీకు తిరుమల మారుతము పేరు విన్నది అంటే వాయువు యొక్క వాయువు యొక్క విశిష్టత కలిగినటువంటి వృక్షం దీని మీద మీరు సైన్స్ కొంత మీకు అర్థమవుతుంది ఏమిటంటే కష్టమేం కాదు ఇప్పుడు చూడండి సూర్యరశ్మి కొడుతుంది కదా సూర్యరశ్మి చాలా చెట్టుకి మొక్కకి దేనికైనా ఎండ లేకపోతే చెట్టు పర్వత ఈ అడవుల్లో ఏ చెట్టు బాగా పైకి వెళ్ళి సూర్యరశ్మిని చేరుకోగలుగుతుందో అదే జీవిస్తుంది సూర్యలక్ష్మిని చేరుకోలేకపోయిన చెట్టు దయచి చెట్టు దానికి ఫొటోసెన్సోసిస్ లేకపోతే ఆహారం లేని తెచ్చుకో ఇప్పుడు ఈ ఫొటోసెన్సోసిస్ కి సూర్యలక్ష్మికి దగ్గర సంబంధం దాన్ని బట్టే ఉంటుంది మీకు ఫొటోసెన్సోసిస్ నిలుగులో కిరణజన్య సంయోగ అంటారు ఫోటో అంటే లైఫ్ సూర్యరశ్మి దానికి ఫోటో అంటాం ఫోటో అంటే కాంతి అని అర్థం ఫోటో అంటే పాస్పోర్ట్ ఫోటో అలాగే అర్థం కాంతి ఆ అర్థం వేరే కాంతి అని అర్థం సిన్థసిస్ అంటే విడివిడిగా ఉన్నటువంటి మాలిస్క్యూల్స్ వాటిని కంబైన్ చేస్తే దాన్ని సిన్థసిస్ కలిపేయటం ఆ సూర్యరశ్మి పడినప్పుడు ఆ సిన్థసిస్ అవుతుంది అది ఏమి సెంటర్ రిజ్స్ అవుతుంది మొక్కల్లో మీకు తెలిస్తే మీరు ఎప్పుడైనా దానికి అటెన్షన్ పే చేస్తే మీరు ఆశ్చర్యపడక తప్పదు ఎప్పటికీ ఆశ్చర్యమే నాకు కూడా ఆశ్చర్యమే దాన్ని నేను ఇప్పుడు అవసరం చెప్పుకున్నాను అయినా ఆశ్చర్యమే ఏమిటంటే ఆశ్చర్యం ఇప్పుడు మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఉంది కదా కార్బన్ డైఆక్సైడ్ తెలుగులో బొగ్గు పులుసు వాయువు కార్బన్ డైఆక్సైడ్ నార్మల్గా మీరు తీసే దాంట్లో ఆక్సిజన్ ఉంటుంది తీసుకుని దించి పెట్టే దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తూ ఉంటుంది ఈ కార్బన్ డయాక్సైడ్ని తీసుకుంటాయి వృక్షాలు చూడండి అరేంజ్మెంట్ ఎలా ఉందో ఎలాగంటే అంటే మీలో చాలా మందికి తెలుసుంటుంది ఇది టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది అయితే అప్లికేషన్ వాళ్ళకి అయితే మీలో కూడా కొంతమందికి ఈ సమాచారం తెలియకపోవచ్చు అందుకోసం కొంత ఆ పాండిత్యం మీరు ఎందుకు ప్రకృతి స్థానం మీరు సో ఇది ఎలాగంటే ఇప్పుడు మనిషి ఆక్సిజన్ తీర్చుకుంటాడు కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వెళ్ళినా బయటకు అది లో శరీరం తీసుకుపోతారు శరీరం ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ని విడిచిపెడతారు లోపల నుంచి కార్బన్ డైఆక్సైడ్ ని విడిచిపెడుతుంది శరీరం మన ఊతుల చిప్తులు ఇవన్నీ చేసి కాబట్టి మన ప్రాణవాయువు ఆక్సిజన్ మనకి మనుషులకి ప్రాణవాయువు ఆక్సిజన్ పశువులకు కూడా అంత కానీ చెట్లకి ప్రాణవాయువు ఆక్సిజన్ కాదు అంటే అర్థం ఏంటి మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ఆక్సిజన్ ఏదైతే ఉన్నదో ఆక్సిజన్ కోసం చెట్లు పోటీ పడవ కొంత అవి పోటీకి కంప్లీట్ చేయవు పైగా మనకి ఏది బయటకు విధులేసీదో అంటే మనకు లైఫ్ కాదు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ పెడితే చచ్చిపోతుంది మనిషి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైతే మనిషి మరణిస్తాయి దానికి యాస్ఫిక్సియేషన్ అంటారు అంటే వాడు ముసుకు మీద పెట్టేసి కార్బన్ డైఆక్సైడ్ బాగా పంపు చేసేస్తే మనిషి పోతాడు అవుతారు ఇంకొక ఉండడం ఆస్ఫిక్సియేషన్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ అంత డేంజ్ ఆ డయాక్సైడ్లో దయచేసి మోనో పెట్టారు అనుకోండి అంటే రెండు ఆక్సిజన్ తీసి ఒక ఆక్సిజన్ పెడితే కార్బన్ మొనాక్సైడ్ ఉంటారు అది జెడ్లీ పాయిజనమ్ జెడ్లీ పాయిజన్ వాట్ ఎవర్ సో ఈ కార్బన్ డైఆక్సైడ్ చెట్లకి అది ప్రాణవాయువు చెట్లకి అదే ప్రాణం అది ఆక్సిజన్ వాడికి అక్కర్ కార్బన్ డైఆక్సైడ్ కావాలి అది కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుంటాయి నీటిని మీరెక్కడి నుంచి వస్తుంది వ్రేళ్ల నుండి అలా పైకి నీటిని పీల్చుకుంటాయి కార్బన్ ని పీల్చుకుంటుంది ఇంకొకటి కావాలి రెండు వచ్చేసే కదా ఇంకొక్కటి కావాలి దాన్నే ఫోటో అంటారు లైక్ మామూలుగా ఫిజిక్స్లో అయితే ఫోటా అంటారు ఏమన్నా పెట్టారు ఫోటా సో కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ దానికి మీరు ఫోటాల్ని ఒకటి యాడ్ చేస్తే లైట్ యాడ్ చేస్తే ఏమొస్తుందో తెలిసిన ఆకుల్లో వస్తున్నా చెట్టు ఆకుల్లో ఏమొస్తుందో తెలిసిన గ్లూకోజ్ గ్లూకోజ్ అన్ని బిల్ సి ప్లస్ మాలిక్యూల్స్ ఆఫ్ సి ఓటు ప్లస్ మాలిక్యూల్స్ ఆఫ్ హెచ్ హ్యాడ్ సూర్యరశ్మి దానికి సూర్యరశ్మిని చెప్పితే అది మీరు క్రెష్ ట్యూబ్లో ఉంది ఆకుల్లోనే అవుతుంది ఆకుల్లో చెట్టు ఆకుల్లో పత్రహరితము అని ఒకటి ఇంగ్లీష్ లో క్లోరోఫుల్ అంట ఆ పత్రహరితము ఆ సూర్యరశ్మిని అబ్జార్బ్ చేసుకుని ఈ రియాక్షన్ కి సప్లై చేస్తుంది సప్లై చేస్తే సిక్స్ మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ plus the six molecules of water calcy a glucose molecule glucose is c6h12o6 it reacts to water plus six h2o to c6h12o6 this is the instance it gets oxygen plenty of oxygen photosynthesis oxygen reacts with oxygen so the leaves produce carbon dioxide ఆక్సిజన్ ని విడిచిపెట్ట మనం ఆక్సిజన్ ని పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ ని విడిచిపెడతాం చూడండి ఈ ఈ స్కీమ్ ఎలా ఎంత అద్భుతంగా ఉందండి ఇది ఆ లిస్పడ్యూషన్ ఎంత మహిమాన్వితంగా ఉన్నది మీకు ఎక్స్పెరిమెంట్ ఇక్కడ ఆలోచించండి ఒక ఒక మొక్క పూల మొక్క చిన్న కుండీలో మొక్క తోల సుము ఏదో మొక్క ఎక్కడ ట్టి దాని మీద గ్లాస్ గ్లాస్ బిల్ ఒకటి ఇలా సిలిండర్కల్ షేప్లో గ్లాస్ ఉంటే దాని మీద బోర్డింగ్ ఇస్తే బోర్లింగ్ ఇస్తే ఇంకా దానికి బయట నుంచి కాలు లోపలికి వెళ్ళదు లోపల నుంచి కాళ్ళు బయటికి రాదు ఒక ఎలక పిల్లని తీసుకోండి ఎలకపిల్ల కావచ్చు చుంచు కూడా తీసుకోండి సైంటిస్ట్ చుంచు పడతారు కంప్యూటర్ వాళ్ళు మౌస్ అంటారు వీళ్ళ మౌస్ మీరు చుంచు మౌస్ అది వాడతాం అది పెట్టండి అక్కడ పెట్టి దాని మెట్టి మీద కూడా ఈ గ్లాస్ దారి ఒకటి బోల్ చేయాలి అది పారిపోతుంది తులసి మొక్క ఎక్కడికి పోదు కానీ ఆ గ్లాస్ దారి బోల్ చేయాలి అది లోపల ఉండిపోతుంది గాలి బయటికి రాదు లోపల నుంచి బయటికి రాదు రాదు బయట నుంచి లోపలికి రాదు అలా పెడితే కొద్దిసేపటికి ఆ చుంచి చచ్చిపోతుంది గాలి ఆడక ఆ మొక్క చచ్చిపోతుంది దానికి జాలి ఆడదు ఎందుకంటే లోపల కార్బన్ డైఆక్సైడ్ అయిపోతుంది కొత్త కార్బన్ డైఆక్సైడ్ రాదు దీనికి లోపల ఆక్సిజన్ అయిపోతుంది కొత్త ఆక్సిజన్ ఇప్పుడు మీరేం చేస్తారంటే అలా చేయకూడదు చిన్స్ అవుతుందిగా చించు తెచ్చిపోయి మనం ఎక్స్పీరిమెంట్ పూర్తయ్యేపటికి మొక్క పోయి చించు పూర్తి ఉపయోగం ఉంది కాబట్టి అలా చేయండి కాబట్టి మీరేం చేస్తారంటే ఆ మొక్కని ఆ చిని పక్క పెట్టి మూసేయండి రెండూ కూడా హాయిగా ఉంటాయి మొక్క వడలిపోదు సుంచు చెడిపోదు అలాగే ఆడుకుంటాం అందుకని కించు వదిలిపెట్టిన కార్బన్ డైఆక్సైడ్ మొక్క పీల్చుకుంటుంది మొక్క వదిలిపెట్టిన కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుంటుంది సో గోత్ ఆర్ హ్యాపీ అబ్బా ఈ ఎక్స్పెరిమెంట్ ఎంత బాగుంది కూడా కాబట్టి ఎప్పుడు కూడా మొక్కలు కొట్టనే చంపనే కూడదు మొక్కని ఆకు కూడా ఫ్లక్ లాగకూడదు ఎందుకంటే అది పరమేశ్వరుడు మన కోసమే పెట్టాడు అక్కడ మొక్కలు లేకపోతే ఏముందండి మనకి ఇంకా ఉన్నాయి కాబట్టి ప్రపంచం అంత ఆ గాలు తిరిగితో మనకేమో గాలి వస్తారు హైదరాబాద్ లో మొక్కలన్నీ కొట్టేస్తే బయట నుంచి గాలి రాకపోతే ఇక్కడ ప్రాణమే ఉండదు ఎనివే సో ఇప్పుడు ఆ పాయింట్ సరే ఇప్పుడు మళ్ళీ అశ్వత్థ వృక్షం దగ్గరికి రండి అశ్వత్థ వృక్షంలో సూర్యకాంతి పడుతున్నారు చెట్టు మీద సూర్యకాంతి పడితే ఆ సూర్యకాంతిని ఆకులు దాన్ని ఏమంటారంటే అబ్జార్బ్ అంటారు ఆకులు అబ్జార్బ్ చేసుకుంటారు అంటే దాన్ని తీసుకుంటారు లోపలిని తీసుకుంటారు ఏ మేరకు సూర్యరశ్మిని ఆకులు చెట్టు తీసుకుంటుందో ఆ మేరకు ఫోటో సెన్స్రసిస్ జరిగి ఆక్సిజన్ బయటకు వస్తుంది కార్బన్ డైఆక్సైడ్ డ్యూ కోసం తయారవుతుంది ఆక్సిజన్ బయటకు వస్తుంది ఓకే ఈ పాయింట్ తెలుస్తుంది కదా ఇప్పుడు చెప్తా చూడండి మానవుని శరీరం లేదా సూర్యరశ్మి పడితే మనకు కావాలి విటమిన్ డి సూర్యరశ్మి ద్వారానే తయారవుతుంది అంటే అర్థం చాలా మంది ఆ సూర్యరశ్మి నుంచి ఎవరో ఒక అక్కడ విటమిన్ డిగా మారుతుందేమో అలా కాదు అలా అవుతుంది లోపల శరీరంలో ప్రోవైటమిన్ డి ఉంటుంది ఒక మాలిక్యూల్ ఉంటుంది రక్తంలో ఈ సూర్యరశ్మి దాని మీద అబ్జర్బ్ అయ్యి దానికి అందగానే అది విటమిన్ డిగా మారుకు. అది మన శరీరానికి విటమిన్ రక్షణ కానీ నేను రక్షణ చెప్తున్నాను ఎగ్జాక్ట్ చెప్పట్లేదు మనిషి శరీరం మీద సూర్యరశ్మి ఎంత పొందుతుందో దాంట్లో ఐదు శాతం మటుకే కిన్ని అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది లేదా నైంటీ ఫైవ్ పర్సెంట్ వే ఓకే ఫైవ్ పర్సెంట్ అబ్జార్బ్ చేస్తుంది ఓకే చెట్టు ఏదైనా తీసుకోండి మీరు ఎనీ చెట్టు చింత చెట్టు తీసుకోండి ఆకులు దక్తంగా ఉంటాయి దాని మీద సూర్యకాంతి ఎంత పడుతుందో దాంట్లో పది మాత్రమే అది అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది లేదా నైన్టీ పర్సెంట్ వే ఇప్పుడు మీరు అశ్వత్థ వృక్షం తీసుకోండి అంటే రాజు చెట్లు దాని మీరు సూర్యకాంతి ఎంత పడుతుందో దాంట్లో సుమారు ముప్పై ఏడు అది ఎగ్జామ్